ఆకాశవాణి విజయవాడ హైదరాబాద్ కడప విశాఖపట్నం కేంద్రాల నుంచి ప్రసారం హరహర మహాదేవ నాటకం శంకరమైతే సాగి కొంచెం ఆలస్యం ఉన్నది ఇవ్వ ఈశాదర్వ విద్యా ఈశ్వర పర్వభూతాం బ్రహ్మాధిపతిపతి శివోమే అద్దు సదా శివో హర హర హంభో శంకర స్వామి జన్మలో నీ సేవ చేసే భాగ్యం కలిగించా జన్మ జన్మలకి నన్ను నీ సేవలోనే ఉప్పటికే తండ్రి అమ్మా సీత రామ్మ ఇలా ఈ ప్రసాదం తీసుకో ఎక్కడ పుట్టావో ఎక్కడ పెరిగావో వానొచ్చినా వరదొచ్చినా తెల్లారేసరికి స్వామి సేవకి నువ్వు పువ్వులు తేవాల్సిందే కదా ంత చిన్న వయస్సులో ఈశ్వరుడు నీకెంత భక్తి పెట్టాడమ్మాదేమింది బాబు అయ్య పూజకి పూలిచ్చుకుని సాంబాని మనసారా దేగా నాకు తెల్లవారినట్టుకున్నదయ్యా నీకే కాదు నీ పూలు రాకపోతే ఆ దేవుడికే తెల్లవారదు మొట్టమొదటి అర్చన నీ పూలతో చేసే గాని మా నాన్నకు తృప్తిండదు అంతేకాబోదు నేను ఎన్ని పూజలు చేసినా సీత తెచ్చిన పూలతో అర్చిస్తే తప్ప ఆ స్వామి మోహన్ నవ్వినట్టుండదు అంత ఈశ్వరుడి సాకు శుభం కలుగుతుంది వెళ్ళిరామ్మాయ్ సీత నన్ను చలవడం లేదు నువ్వు చిన్న స్వామి కదా పెద్దయ్యాక అప్పుడు అసలాగా ఇదిగో అమ్మవారి పూజా పుష్పాలు ఒక్క స్వామివారి పత్రిని తీసుకువెళ్తే అమ్మవారి కోపం వస్తుంది ఈ మందారపూరు కళ్ళకట్టుకుని సిగలు తురకో చిన్నసాయి అయ్యతనుగులో అమ్మ సగం కాదా అయ్య పూజా పుష్పాలు అమ్మని కావా అయ్యకి పెట్టిన అమ్మకి చెందడా ఇద్దరూ కలిసే కదా అయ్యా ఉంటారు ఒక్కనే నాకంత అనుభవం లేదు మీ బాబాయి ఇంకా రాలేదా లేదు రేపు స్నానం చేసి వస్తూ నిద్రలేకొచ్చాను ఏమిటో ఈశ్వరుడు వాడికి నిష్టనివ్వలేదు మేము నిగ్రహాలు అనుగ్రహించలేదు సరే నేను అనుష్ఠానానికి వెళుతున్నాను యాత్రికులు వస్తే జాగ్రత్తగా చూసుకోండి అడుగునా బాబాయ్ వస్తున్నాడు సరే మంచిది జాగ్రత్తరా కుమారా ఎంత రానబడి అదేడు బాబాయ్ ఇప్పుడు ఇంకా తెల్లవారింది ఇంకా యాత్రికులు రావద్దు ఈ దేశంలో దైవభక్తి ఇంత తగ్గిపోతుంది ఏమిటా తెల్లవారేటప్పటికి పది రుద్రాభిషేకాలు ఇరవై ఏకాదశి రుద్రాలు చీట్లు దిగి పల్లెం గెలగల్లా అరొద్దు ప్రాతకాల ఉషో కోసం జనం గుంపులు గుంపులుగా ద్వారం దగ్గర నిలబడితే మన పల్లెన్ను కంగు కంగుమని డబ్బులు రాలి ఆ ఏమిటా దేశంలో దైవభక్తి పోయింది అందుకే కరువులు కాటగాడు ఇక్కడ ఏడిపోయిన బట్టే ఆ పక్క కాకిత మొక్కలేదు ఇది దేవాలయమా పశువుల పాట బాబాయ్ మేనేజింగ్ ట్రస్టీ వీరసంగారు వస్తున్నారు వస్తున్నాడా నేను చూసుకుంటానే ఆయనకి చెప్పాల్సిన మంత్రపుష్పం నా దగ్గరుందిగా ఎందుకయ్యా నేను గుమ్మ సగపెట్టింది ఆ తరఫు సగం వచ్చింది ఆ పక్కన భూదేమిటి ఇట్లాగే గురుండాల్సింది ఏం చేస్తావు నేను చూసుకోవాల్సిందేనండి ఇవన్నీ సర్దుకుని అదే నేను అన్ని చూసుకుని సరిచేసుకున్నాక తమరు లోపలికి రావాల్సిందండి కానీ తమరు ముందే ఇచ్చేశారు అంటే నీ వెనకాల నేను రావాలండి అయ్యా అయ్యా అయ్యా అలా చదువు చేసి తమ దయచి ఎన్డిఆర్ మీరప్పుడు రావటం ఓ టీవీ ఓ లాంఛనం ఓ సరే రేపటి నుంచి టీవీ లాంఛనం హుందా వస్తాం పద పద లోపల దేవస్థానం మేనేజింగ్ ట్రస్టీ గారు గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గారు ఐదు వందల ఎకరాల సుక్షేత్ర ఖండికాధిపతి గారు బరాబరులు బల్క సూర్య సుమరీగంతో విరాజిందే శుక్ర వీరా గారు పరమేశ్వరుని ఆనతో ఇవేన ఆశీర్వచన ఎవరు దండం పెట్టడు మీరన్నది నాకు వినిపించింది నేను దండం పెడితే మీకు ఆయుక్షణం జగత్ పండితుల కుటుంబం మాది ఈశ్వర ఆజ్ఞతో ఆశీర్వదించాను అది మీకు రక్ష సరే బానే ఉంది బాగానే ఉంది నా పేరుతో హారతి గీరతి ఇచ్చి పూజా గీజా లేడా అయ్యా ప్రధమార్చనలన్నీ అయిపోయాయండి నా పేరుతో మళ్ళా హారతి ఇవ్వండి మరి అక్కర్లేదా మీకు మేనేజింగ్ ట్రస్టీ గారు ఆర్తి కూడా చీటీ కావాల ఆ భారతే నీకు ఓహో మీరు ఉచిత ఆది కాదు కాని కానీ కర్పూరం అయ్యా ఏమిటివరే గారు ప్రతిదానికి ఏదో ఏదో కర్పూరం అది అయ్యో మరేదో చూసి బ్యాంక్ చూసి వచ్చి గారికి హారతిస్తేయాలి కానీ ఏమిటి ఇక్కడ ఉచిత కర్పూరం లేదు కదండి ఇలా ఏమిటండి చూస్తున్నాను హారతి మట్టి అన్ని అటకులే ఏమిటండి మేము డబ్బులు ఇచ్చి కొనుక్కొచ్చి మీకు హారతివాటాను వరిది నువ్వేమిటయ్యా అనేది ఏమిటమాట తదంతరం చిన్నంతరం అక్కల బిల్పు బిల్ఫోతుడికి అయ్యా విరాశేయండి హాంతి నేను ఇస్తాను నా దగ్గర కర్పూరం ఉంది మహదేవయ్య గారు మహదేవయ్య గారే భక్తి ఎవరికి వస్తాయి దేవాలయాన్ని కాపాడవలసినవారు దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి కదా దయచేయండి అది కానీ అర్చకుడు అంటే అలా ఉండాలి శుభరావు రాక్షతం నమస్కారం కూర్చోండి కూర్చోండి మీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి చూడండి రాత్రి నాకు ఈశ్వరుడు కల్లో కనిపించాడండి అబ్బా ప్ర నుంచి మహాదిగ్గమగా ఉందండి నిజమండి కనిపించి ఈ మహాపుణ్యక్షేత్రం ఈ దేవాలయం ఇలాగైనా ఉండాల్సింది నీకు తోచలేదా దీన్ని ఉద్ధరించాలని కూడా అనిపించలేదా అని ఇలా చేసి అడిగాడండి నాకు ఉద్దేశం ఉందండి దేవాలయం శిథిరవస్థలో ఉంది ఏదో చెయ్యాలి చెయ్యాలి ఆయన కాదు చేయాలి ఉత్తరం వైపు గాలిగోపురానికి వెల వేయటం కృష్ణాదికి వెళ్ళి మన పహలిద్వారం వాకిలికి మెట్లు కట్టిద్దాం చీరపురం వాహనం బాగు చేయిస్తాం పెద్ద గాలిగోపురానికి పంచరంగులు వేయిస్తాం పెద్ద రథానికి చిన్న రథానికి అలంకారాలు చేయించేస్తాం వీటికి చాలా ఖర్చు అవుతుందండి అవును మన దగ్గర లెవలస్తుంది అంత ఐదు వేల రూపాయలు వీటన్నిటికీ దాదాపు ఇరవై వేలు గడవాలే పోనీ మనం గవర్నమెంట్ దగ్గర నుంచి గానీ మిగతా దేవాలయాల నుంచి గానీ నిధులు సంపాదించలేమా వీటికి కొంతకాలం పడుతుందండి దేవసాలయానికి వీల్లేదు ఈశ్వరుడికి కోపం వస్తుంది నేనే ఏదో సందాలు ఏం చేసి ఆ డబ్బులు వసూలు చేసేస్తాను గవర్నమెంట్ నుంచి డబ్బు నాకు సర్దుదూగాలి ఇవ్వండి రేపే పనులు ప్రారంభించాలి ముందు ఐదు వేలు ఇచ్చేయండి దానికి బోర్డు మీటింగ్ పెట్టి తీర్మానాలు ప్రశ్నించుకోవాలండి ఏమిటయ్యా నాకు చెప్తావు ఆ తీర్మానాలు గట్రా రాచిపెట్రా మనం వాళ్ళ చేస్తే సంతకాలు చేయించేస్తాను స్వామి సేవకు నేరు తపన పడుతుంటే మనం ఏ పనులకు టెండర్లు అది టెండర్ల శుభరా అయ్యా మనం టెండర్లు పిలుస్తామంటే మరి ఏం చేస్తా చెప్పు చెప్పు ఆయన చెప్పు అన్ని సక్రమంగా జరిగినట్టు కరెక్ట్లు చూపిస్తామండి రూల్స్ కాదండి ఏది కరెక్ట్ ఏది కాదో నువ్వు నాకు చెప్పవలసిన పని లేదయ్యా శుభరావు మన సంగతి కొత్త ఆదేశరు గారికి చెప్పు అయ్యా వీరస్వామి గారి గురించి మీకు తెలీదు వారు మెల్లగా మాట్లాడితే ట్టినట్టుంది పెద్దగా మాట్లాడితే ఘర్షణ చేసినట్టు ఉంటుంది వారు కాదంటే ఈ పరగణలో పచ్చి మంచినడుకుంటాం వీరితో పోటీ చేసిన ఇద్దరు పెద్దల ఎండ్రసులు ఈనాటికి దొరకలేదు బెదిరిస్తున్నా తప్పు తప్పు బెదిరించడానికి ఎదిరించడానికి సమవుకరాలే నీకు అర్థమయ్యేది ఒక్క వాటిలో చెప్తున్నాను నువ్వు అమ్మి అభిషేకాల చీట్లే తిరిగి అమ్మి ఆ డబ్బు స్వాహా చేస్తున్నట్లు రుజువు చేస్తాను అట్లాగే కొబ్బరికాయలు మత పుష్పాల చెట్లు ఆ నేల మీరు వారం రోజుల్లో నీ ఉద్యోగం తీ ఇంకా ఏమన్నా తేడా వచ్చిందా నీవు నీ కుటుంబం ఊరి పొలివేర దాటిపోలేరు న్యాయమైన మార్గం నీర చెబుతారు వినండి ఇగ నువ్వు చిన్నవాడి పైకి రావలసిన వాడిని నా మాట అడ్డు చెప్పకవు నేను మాత్రం అంత అఘత్యంగా ప్రవర్తిస్తానా ఈశ్వర సేవకిని గాని మన సొత్తానికి ఏం చేసుకోవడం లేదుగా ఆయన సేవలు ఉన్నాం కాబట్టి ఆయన ఖర్చులు మన ఖర్చులు కొంచెం ముందు గనకే అంతే అంతే లెక్కలన్నీ నువ్వేసు నీకేటి నుంచే నడిపించు హి నేను ఒక్కనే కట్టుకుపోతానటయ్యా ఏమంటారు ఏమంటాను అవునావయ్యా అలా మీరు చెప్పలే సంతోషం ఈశ్వరుడి మన చేత సేవ చేయించుకుంటున్నాడు వాదేముంది అయ్యా సరే నిన్నటి చేతుల సొమ్ములు జమగట్టలేదు ఇంకా లేదండి అయితే శుభ్రచితం ఆ సొమ్ము మా ఇంటికి తరలి కొంచెం అవసరం ఉంది అయినా క్యాష్ బుక్ లూజ్ చేయాలి ఇన్స్పెక్టర్ వస్తే గొప్ప ఎరుకులు పడిపోతాం ఏమిటయ్యా మాటలు ఆ ఇన్స్పెక్టర్ సరాసరి వచ్చి క్యాష్ బుక్ కావలి పానం అవి అక్కడలే ఇంతకు ఆయన మాంసహాయ కదా నా కుదిరి సరే దేవాలయం ఆదాయం కట్టడానికి ఏమిటయ్యా మార్గాలు మీరే చెప్పండి కొబ్బరికాయ వచ్చి చీటీ పెట్టాము మంత్రపుష్పానికి పూజలకి అభిషేకాలకి చీట్లు పెట్టాము సరే కష్ట దర్శనానికి చీట్లు పెట్టాము ఇంకా మనం దేనికి చీట్లు పెట్టచ్చు అయ్యా ప్రసాదాల అమ్మకం పెడితే మంచి ఆదాయం ఉంటుంది దాన శాసనం ప్రకారం మనం ప్రసాదాలు ఉచితంగా పంచి పెట్టాలండి ఆ పాత శాసనాలవతలు పెట్టవయ్యా ఇప్పుడు శాసనం చేసేది మనం కొంత పంచి పెట్టినట్టు పంచిపెట్టి మిగతా నమ్మేశాం మన పెట్టుబడితో మరికొన్ని ప్రసాదాలు ఎక్కువ చేస్తా ఉంటుందండి మన పెద్దగాని గోపురం పక్కన ఉన్న స్థలం ప్రసాదాలు అమ్మకానికి బాగా అనువుగా ఉంటుంది కదా ఆ స్థలం ఎవరు కనుకో మనం కొనేశాం చెప్తాం ఈ ప్రసాదాలు విషయంలో మన అర్చకుల సహకారం కూడా తీసుకోవాలండి ఆ మహాదేవయ్య గారు మహాభక్తుడు ఆయనకి లౌకిక విషయాలు అవి పడ్డావు ఆయన తమ్ముడు శివయ్య గారే భయ కొండ బందర మాట్లాడతాడు ఆయన అతని మాటలు భగవద్భక్తిని ప్రోత్సహించేవిగా లేవండి అతని చేతలు చూస్తే మన మనోరంజని దేవదాసి వాళ్ళ అప్పని దిగించిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి వీల్లేవు శివయ్య ఏ వెంకష్ణుడు గారు ఇది రుద్రాభిషేకమా ఏకాదశి రోద్రాభిషేకమా ఏకాదశరుద్రం అండి అయితే పాపాలు చాలా ఎక్కువ చేశారు తీసుకోండి మీ పాపాలు కడిగేసుకున్నారుగా మళ్ళీ మెట్టండి పాపాలు చేయడం గారు మిమ్మల్ని వీరాశ్రవి గారు పిలుస్తున్నారు వస్తున్నా వస్తున్నా ఎవరు వీరాశరావు గారు పిలుస్తున్నారట కొంచెం ఆలస్యం అవుతుంది ఇవ్వరు చెలు తీసుకెళ్ళు పచ్చడి చూసుకోమరు అయ్యా పిలిచారట మీ మాటలు చేతలు మీ వ్యవహారం ఏం బాగలేవండి మీకు బగలేకపోతే నేనేం చేయగలండి అర్చకుడు ఉండవలసిన తీరు ఇది ఇప్పుడు ఏం లోపం జరిగిందండి అసలు నీకు భగవత్ ప్రతి అర్థం ఉంది ఆశ లేకపోతే నా పాప నేనే పోతాను మరి ఆ మనోరంజనతో వ్యవహారం ఏమిటి ఆమె నా సహధర్మాచారం లాంటిదండి అంటే ఆమె నెల్లో తాళి కట్టారా వాళ్ళ ఆచార ప్రకారం తాళి కట్టనవసరం లేదని ఏంటో లోక సమ్మత అయినా లేదండి లోక సమ్మతం అవునో కాదో నాకు తెలియదు కానండి ఇది శాస్త్ర సమ్మతం ఆవిడ ద్వారా ఒక పుత్రుని కనుయోగం ఈశ్వరుడు నాకు ఇచ్చాడో లేదు వీరా స్వామి గారు నా చేతలన్నీ నాకు తెలిసి అందరికీ తెలిసేస్తే చేస్తాను దొంగ తోటగా చేసి వాటిని అపరాధాలుగా మార్చడం నా మనోధర్మం కాదండి నా చేతలో ధర్మ భాష్యాలను నిర్ణయించి శిక్షిస్తే అందుకు నేను సిద్ధమే తప్పకుండా అనుభవిస్తాను కానీ నాకు శిక్ష వేసేవారు ఏ పనులకు నాకు శిక్ష ఆ పనులు వారి రహస్యంగా చేస్తున్నట్లయితే నా శిక్షకు పది రెట్లు శిక్ష సిద్ధంగా ఉండాలి శివయ్య గారు మీరు మరీ గడ్డ విరిచి పోయిలో మాట్లాడతారు అయ్యా గడ్డ విడిచి విడిచే గాని మంట బాగా మండదండి నా ఒళ్ళు భగవగం మండుతోంది ఆమె ఆ కుమారస్వామి చెప్పండి అర్చకుడికి అంత కాగి పరిగిరారే మీరేం మందలించండి మందలిస్తాం మందలిస్తావా పోగలు వదిలిస్తావా Thank <laughs> you. కదమ్మా నా గొంతులో గొంతు కలిపి నువ్వు భారత మా తల్లి మా తల్లి నీ గుండెలో ఉన్నాడమ్మా శివుడు దేవుణ్ణి ఎప్పుడు చూడలేదు కదా ఆ కామి రూపం ఎట్లా ఉంటుంది అనుకుంటున్నావు నా కళ్ళు లేకపోతే ఆ శివుడు మీకు ఒక్క లింగాకారంగానే కనిపిస్తాడు నాకు అనేక రూపాల దర్శనమిస్తాడమ్మా ఆ పావురాళ్ల కోకవలు కృష్ణమ్మ గలగలలు పడవ వాళ్ల పాటలు నీ పలకరింపులో నాకు శివుడు కనిపిస్తారమ్మా ఆకాశ అంత మనసు లేకపోతే అయ్యా అమ్మా లేని దాన్ని నన్నంత పలకరించే దేవుడు దాన్ని ఉందిలే ఈ కబూరికి నువ్వు తోడు ఆ నాశకు నేను నీడ రేపు పెళ్ళయం వస్తారంటే కలిసి నాకు తోడు నీడ ఆది ఉంది ఎందుకయ్యా అంతట మాటలో నా మీద కోపం వస్తే ఇంకేదన్నా కోపం కా తల్లి నువ్వు కళ్యాణం బొట్టి పెట్టుకుని అత్తారింటికి వెళ్ళద్దా ఆ సంబరం చూడద్దా ఆ రోజు వస్తే అట్టింటికి ఒక్కనే వెళ్తానా గాలిగూపురం విడిచి రానమ్మా ఈ కుడి నీడలో ఉంటూ ఆ ప్రసాదం మాత్రమే తిని బతకాలన్న నియమం ఉన్నవాణ్ణి ఇదే నాకు పుట్టి నీళ్ళు మెత్తిని అట్టాగా నువ్వు నాతో ఎట్టారో నేను చూస్తాగా చూడు కూర్చు చూస్తుంటే మనసు చల్లబడ్డట్టుంటది సాయి మీరు బాగా చదువుకున్న వాళ్ళు కదా నాకు అనుమానం చెప్పండి చిన్నికిస్తున్న మన్ను తిన్నాడంటారు కదా ఆయన కాకలిస్తే జన్న కరువాదర కరువా పాలు పంచదార కరువా ఆ యశోదమ్మ ఎన్ని పిన్ని వంటలు చేసి పెట్టదు మన్ను బొక్కే దిక్కేవి సావికి మా రామకృష్ణ శాస్త్రి గారు చెప్పారుగా శ్రీ మహావిష్ణువుకి శ్రీదేవి భూదేవి ఇద్దరు భార్యలు కదా ఎంతకాలం స్వర్గంలో ఉండటం వల్లన భూదేవుడు కడుచుకోలేదు శ్రీకృష్ణుడుగా భూమి మీద అవతరించిన తర్వాత ఆ విరంలో పట్టరాయ తమ్మకంతో భూదేవిని కౌగలించుకున్నాడు ఉండంతా మళ్ళు పుసుకున్నాడు ఈనాటికి భార్యనే కడుచుకున్నానే అన్న ఆనందం అదంతా ఆఖరి కాదు పిచ్చి చేసుకోవడంగా అయ్యో పిల్లాడు మండు తిన్నాడే అనుకుంది అంతరావు దేవుడే ఆల నిడిచిపెట్టి ఉండలేక చదులు పొగలైపోయింది ఇంకా మరుచుడంత ఆ ఎమ్మని కలుసుకోవడానికే ఈయన మనిషి జన్మ ఎత్తాడా దేవుడు అంతే కావచ్చు రేపు అందగాడు నిన్ను పెళ్లాడినప్పుడు అతను దూరం అయితే అప్పుడు తెలిసి ఆ విగ్రహం ఏమిటో ఓ స్వామి నీ మంది కొంత మాటలు చూసావా చూసావా ఎంత సిగ్గు ఆ కళ్ళు వాలిపోతున్నాయి ఆ మనసైన వాడు రెండు చేతులతో నువ్వు గుర్తిత్తే కుందికి హత్తుకుంటే అసలేమైపోతావోట్లాగ్ పెడుకున్నా ఎవరో యాత్రకులు వచ్చారు మళ్ళీ రేపు సాయంత్రం తప్పకుండా రా Hello Kumar, how are you? Five seconds. Hello Kumar, like to have a drink? No, thank you. You're not going to do this. You're not going to do this. No. I'm going to do this. <laughs> I don't say anything. I'll just say something. You say Kumar, we are going to do this. <laughs> Wonderful. Intercast plus soul marriage. Both? You're not going to do this. You're going to do this. You're going to do it. Congratulations. Wish you all the best. Thank you. 高 conclusions, you are a good guy but you also have to taste one all things like that. I didn't sing like that too and I lived連 naigya. But I think that's <laughs> swell. Why did you intend for crap and put on my eyes a bell bottom pant list? డా అవి చూస్తున్నావు నీ ఉద్యోగానికి ఒప్పుతాయి నాది ఉద్యోగం అని మీరే ఒప్పుకున్నారు కదా ఉద్యోగంలో లోప వస్తే అడగండి మిగతా విషయాలు మీకు సంబంధించేవి కాదు ఏమిటి అవును మీ అబ్బాయి నేను కలిసి మెట్రికులేషన్ పాస్ అతను గుమాస్తా ఉద్యోగంలో చేరాడు నేను ఈ ఉద్యోగంలోకి వచ్చాను దానికి దీనికి పోలిక మీ అబ్బాయి ఆఫీస్ అయిపోయిన తర్వాత బ్యాంకులు వేసుకోవడానికి వీల్లేదు అని ఆ ఆఫీసు అంటే పేరేమంటారు అది వాడి సొంత విషయం అదే లేను ఇది నా కొంత విషయం ఇది అర్థమయ్యంగా నెరవేరుస్తున్నాగా దీక్షగా నా కర్తవ్యం నిర్వహిస్తున్నా అది కాక గంట గురి చేస్తే అర్థ రూపాయి రెండు గంటలు గురి చేస్తే రెండు రూపాయలు అన్నట్టు అష్టోత్తరం చెప్తే అర్థ రూపాయి సహస్రనామం చెప్తే రూపాయి పద్ధతిని అర్చకుడుగా పనిచేస్తున్నారు అలాంటి నన్ను బయటికి వెళ్ళాక ఏ గుండ కట్టుకోవాలో ఏం ఎక్కడ తిరగాలో ఎవరితో మాట్లాడాలో నిర్ణయించాకు మీకెక్కరదండి ఎలా అర్చకుడు ఎలాగ ఉన్నారా ఎలా దేవుడి పేరుతో రుసురు వుసూరు చేటు దేవుడి సేవలో ఉన్నవాళ్ళు ఇలా ఉండకూడదయ్యా అర్చకుడుగా ఉన్నందుకు మాత్రాన నాకు మీ అబ్బాయిలను కోరికలు ఉండకూడదండి నా లాంటి యువతరం అందరికీ ఒకరికూ నా మీద ఆశలా అర్చకుడుగా కాబట్టి పూడి పుసుకు కోరికలు చంపుకుని అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేసుకోవాలా భగవత్ భక్తి భగవత్ భక్తి నాకు సమర్థించింది నాకు ఎంత భక్తి ఉందో నా మనసుకు తెలుసు ఈ గ్రామీణ దృష్టి ఎవరికైనా దేవుడి మీద భక్తి కలుగుతుందా దేవుడి సేవలో ఉన్నవాడు ఎవరైనా సరే గుండు కొట్టించుకోవాల్సింది అట్లాగే చుట్టును బట్టి భక్తి పడుతుందంటే అలాగే మనను చేయించుకుంటాను కానీ ఒక్క మాట దేవుడి సేవలో ఉన్నది ఒక అర్చకునే కాదు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాదు వారి పై అధికారులు కూడా దేవుడి సేవలోనే ఉన్నారు దేవుడి ఆదాయమే జీతాలుగా తీసుకుంటున్నారు మనరం ద్వారా దైవ భక్తి పెంచేందుకు అందరూ గుండు చేయించుకున్నాం నీ వ్యవహారం చాలా దాకా మళ్ళీ వస్తా గుడిలో పనుంది అయ్యారా వేరే సార్ గారు ఆశ్చర్యం మన ప్రసాదాలు మడానికి కాలుగోపురం పక్క స్థలం కొందామనుకున్నానే ఆ స్థలం ఒడ్డీగా తిడే మన చవకలో కొట్టే చెప్తా గగన్నా మీ పంట పండిందయ్యా ఏమిటి బాబు మీ కాలుగోపురం పక్క స్థలం ఈదేదిగా అక్కడ వీరస్వామి గారు ప్రసాద విక్రేషాలు పడుతున్నారు స్థలం నాదే గాని బాబు దాన్ని అమ్మే హక్కు నాకు లేదు వట్టిలేం కాదయ్యా నీకు డబ్బిస్తా డబ్బు నేనేం చేసుకుంటాను బాబు నా పాట విని ఎవరైనా డబ్బులు ఇస్తే వాటిని బుచ్చగాలికిచ్చేస్తున్నాయి నీకేవాళ్ళ మరిపోయిందా డబ్బు దేటి ఇక కాలు మీద కాలు కూర్చొని తిరవచ్చు కదయ్యా మీకు తెలియందే ఉంది బాబు నేను ఆ స్వామి ప్రసాదం తప్ప ముట్టను కదా ఎంతకీ ఆ స్థలం ఎదుర పండగ వచ్చినా పాపం వచ్చినా బిచ్చగాళ్ళంతా ఆ స్థలంలో వండుకొని పడుకుంటున్నారు అనాథులకు ఆశ్చర్యంగా ఉంది ఆ చోటు రేపు అది మీ స్వాధీనం అయితే వాళ్ళందరినీ కాపల ఉన్న చేత గిటిస్తారు వాళ్ళు దిక్కు లేకుండా పోతారు వాణ్ల సైందుక ఎలా మీ సైడ్ చూసుకోక మేము బలవంతంగా స్థలం స్వాధీనం చేసుకుంటే వేవి చేయలేవు అప్పుడు ఆ స్థలాన్ని ఆ మిత్రగాళ్ళు వాళ్ళని రక్షించి ఈశ్వరుడి కాపాడతాడు అలాగా ఎవరంటే స్థలం నేను నువ్వు స్వామి ప్రసాదం తప్ప ముట్టని నియమం ఈ రోజు నుంచి నీకు ప్రసాదం పెట్టరు ఆఖరితో మరమర మాడితే వివేదానికి వస్తావు పదక బలం చెప్తా బాబు నాకు నాలుగు రోజులుగా ప్రసాదం పెట్టడం లేదు నేను ఈశ్వర ప్రసాదం తప్ప ముట్టను నా పేరు ఖరీపోతున్నాయి కళ్ళు తేలిపోతున్నాయి అయ్యగారా నాకు ప్రాణం మీద తీపి లేదు బతికి సాధించాలనే కోరిసలే నేను సాధ్య ప్రసాదం లేకుండా నేనేం పాపం చేశాను ఈ అధికారం నాకు ఈ అన్యాయం ఎందుకు చేశారు బాబు మీరైనా చెప్పండి నా కళ్ళు తిరిగిపోతున్నాయి బాబు మాధవయ్య గారు నేనే గంగన్న ఈ నాలుగు రోజుల నుంచే స్వామి ముఖం నడిపినట్టలేదయ్యా ఇప్పుడు తెలిసిందేనా దానికి కారణం మాధవ్య గారు మీరు బడితో ఉంటే బుడ్డ పట్టుకుంటే అతను ఉన్నాడండి గంగన్న గంగన్న ఇది ఇప్పుడు నేను స్వామికి మహా నివేదం చేసి తీసుకొచ్చాను ఈ మహానైవేద్యం స్వీకరించాద్య గు ఈ నైవేద్యం నాదండి నన్ను సద్వినియోగం చేయనివాడిని గంగనా నేను కూడా ఈ నైవేద్యంతో మాత్రమే కడుపు నింపుకుని స్వామిని కొరచేసి అవ్వకుండా అయ్యా ఇలాంటి నియమం నాకొక్కడికే ఉందనుకునేవాణ్ణి ఈశ్వరుడు నాకు ఇవాళ కళ్ళు తిరిపించి ఒరే మహాదేవా నీలాంటి భక్తులు నాకింకా ఉన్నా రా అని చెప్పాడు ఎంత మంచి పని జరిగింది రానాయన ఇలా బాబు ఈ రోజు నుంచి ఈ నైవేద్యం ముందు నీకు పెట్టి మిగిలిందే నేను తీసుకుంటాను రాగలగన్న బాబు సందేహించ కంగ తీసుకో లేకపోతే శివుడు చిరునవ్వులవడయ్యా నాకు తెలుసు స్వామి ముఖాగా పాలగన్నెల లాంటి ఆ చిరునవ్వు చూడకపోతే నేను బతకలేనయ్యా రా నా చేత్తో తినిపించని రా సాంబశివ సామశ్వా తండ్రి పరమాజి ఉని వాడ నరుడా ఆ కంఠం దగ్గర గంధం అద్దితే సొగసీ గంధమాదిరి పర్వతం ఆయన పాదార కాదుగా ఆయన ఏరే గంధం అద్దుకోవాలా ఆ సుగంధ ద్రవ్యాల్ని పార్వతీదేవి స్వయంగా సమర్పిస్తే ఆ శోభ వేరు కదా అవును అప్పుడే కదా లోకానికి పండగ రేపు నువ్వు మనసిచ్చుకున్నవాడు తన చేతుల్లో చందనం అనుగుతాండే నిన్ను వలసిన కన్నపిల్ల నీకు మంచి మల్లగండలు కుప్పరాడు నీ కంటి కాటుకు కొసరుతిద్దడారుని సరిదిద్దడా అతగాడు నీ నుదుటి కస్తూరి తిలకాన్ని సరిచేయడాన్ని చీర కుంగుతో అడ్డి చేత తీర్చడా అతగాడు నీ కళ్ళలోకి చూస్తూ చీరు నవ్వు వెన్నెలకు పెంచడా ఆ పిల్ల నీ గుండకని కొసగుసరా అప్పుడు అతగాడు నీ ఎలా పట్టుదల అల్లప్పుడు కర్సూరు సంబోలం ఒకరి నీటి నుంచి మరొకరు అందుకోగా చేప పిల్లల కొండెంకుడుపులా మనసు సంగీతం పడుతుంది ఎన్ని నెలల్లో మల్లె పూల వాన కురిసినట్టుండీ నేనెక్కడా చివరి పాదాలంటే పూజ చేసే పుణ్యం కొనరు మీరు నేనేవో గడ్డి పోవను నీకు తెలియదు సీత నువ్వు ఈశ్వరుడు శిరస్సును పూజించడానికి తగ్గకపోనమాన అంత మాట్లాడకండి మంచి ముత్యానికి ఇసుగరేనికి పొంతన అవశే వద్దు సీత నా మాట నుడాలు మనుషుల తేడాలు కావు సీత నేను మనసా నాదానివి కావాలి నా మూలంలో నువ్వు నలుగుబాట్లు సరే ఒక్క మాట ఈశ్వర సాక్షిగా చెప్పు సీత నువ్వు ఉండగలవా నాతో మాట్లాడుకుండా ఉండగలవా నేనెక్కడికో వెళ్ళిపోతే భరించగలవా నిన్ను చూడకుండా మాట్లాడకుండా ఎడిచి పెట్టి ఉండలేను అదే చాలు మనం తప్పకుండా పెడి చేసుకున్నాం లేదా ఎవరు తను ఆగర్షితామని పెళ్ళి లేదు నేను వెళ్ళిపోతున్నా రేపు తప్పకుండా తెలిసినావో నరుడా को पामर नरुडा जूनी इरसमुना गंगा नरुडा karuda levi managaloo pa marudai kastaru అమ్మ సీసమ్మ యాగలకమ్మా నేర్పు చూడలేనమ్మా వద్దమ్మాద్దు ఎవరమ్మా తల్లి నేర్పించింది చెప్పుమ్మా ఎవరేమన్నాడు తల్లి ఎవరేమనలేదు తాత చందమావామ గడ్డి పువ్వుని పెళ్ళాడతానంటే ఏం చేయాలి తాత గడ్డి పువ్వు సంబరంతో గంతులు ఇయ్యాలమ్మా తాత ఇంతకీ ఎవరమ్మా చందమామ మాలదేవయ్య గారి కొడుకు వచ్చింది సారి కుమారయ్య ఎంత మంచి వార్త చెప్పావమ్మా పరమేశ్వర ఈశ్వర ఇవాళ ఎంత మంచి రోజు నన్ను కట్టుకుంటే ఆ సహ ఏమైపోతారు నలుగురు ఏముంటారు నలుగురు విషయం తర్వాత ముందు మీ ఇద్దరి విషయమే మరి కొన పిచ్చిదానా అందరం జగన్మాత బిడ్డలమే తల్లి ఒక తల్లి కడుపున పుట్టిన పిల్లల్లో ఒకరు బ్రాహ్మల ఈ మిగతా కాకపోతారా ఆలోచనలు నీకెందుకు తల్లి ఇది నాకు పరమేశ్వర సంకల్పంగా కనిపిస్తుందమ్మా ఇది తప్పు అనుకుని ఆ చిన్న సామె ఇంకెప్పుడు రాను రానని చెప్పొచ్చున్నాయి దాంతేముందమ్మా ఆ తప్పు దిద్దుకుంటే సరిపోలే శ్రీకైలాసరాధరా క్రశికరి క్రీడింపుతూ లోకాలోక జాత కౌతుకరంగూడనై ఏకాంతం గునలకైనా అమరావతి వచ్చేసాను సార్ వచ్చేసాను సీత నాది తప్పైంది ఇంకెప్పుడు రానన్నాను వచ్చేసాను నాకు తెలుసు సీత నువ్వు తప్పకు నవ్వుతావు నన్ను ఇప్పుడు చూడలేవు సీత ఎల్లప్పుడూ నీతోనే వచ్చాను ఓ తాగలే ఇద్దరూ ఎప్పుడూ కరిచే ఉన్నామయ్యా అలాగని నా చేతులు చెయ్యి దేవుడిని రాల అవకాశ చిపేతది చెప్పేటది నా జర లాక్కసామి పూలంది రాలిపోతాయి నా ఊళ్ళో రాలేదా ఆశ నేను ఆ ముత్తకు తీరేదాకా అక్కడే నన్ను khonae i durgo sundaga niune nanine cinu ki ki ni dukhe ఇక్కడ నుంచి ఇంకో పిల్లని కంట చూసివా ఊరుకోను నిన్ను చూసుకోవడానికే రెండు కళ్ళు తాగకపోతే ఇంకొకళ్ళు చూడగల్లా నీ చిన్నప్పుడు మాటలు అన్ని మరి నువ్వు నాకేమిస్తావు ఎంత మాత్రం వీళ్ళి ఈ పెళ్లి జరగడానికి వీళ్ళి దేవాలయంలో వర్ణశంకరం నేను మొప్పకో అర్చకుడు కులాంతరి వాసం చేసుకోవడం వేసండి అవువా అవు ఎక్కడైనా ఉందండి రేపు యాత్రికుడు అన్నవాడు ఎవడన్నా గుళ్ళో అడుగుపడతాడా చెప్పండి వెంకటసావు గారు మీ ఊళ్ళో పెద్దలు మాట్లాడరే ఎవరు చెప్పినా ఒకటే ఇది కనీ విని ఎరగం ఇలా ధరించే దేవుడి కోపం వచ్చి ఊళ్ళు ముంచేసినా ముంచేస్తాడు పెద్దనంతా దయచేసి నా మాట ఆరచించండి మీ కుటుంబాల్లో నాతో చదువుకున్న నా స్నేహితుడు కులాంతర వివాహం చేసుకున్నాడు దాన్ని మీరంతా అంగీకరించారు నా పట్ల ఇది కూడదని తిరగబడుతున్నారు నువ్వు అచ్చకుడివే అర్చకుడు అయినంత మనసు పట్టేసుకుని నోరు పుట్టేసుకోవాలా నా వయసు గల మిగతా పురాణకి నాకు తేడా ఏమిటి అచ్చకప్పం పెరుగుతున్నందుకు మీరు హింసిస్తున్నారు అర్చకుడు అంటే సమాజంలో ఒక గౌరవ స్థానాన్ని పొంది ఉన్నాడు గనక ఆ శుద్ధమైన రూపం చెడకూడదు గనక ఏమిటండి ఆ గౌరవ స్థానం ఏమిటి ఆ శుద్ధ రూపం సమాజంలో అర్చకుని భక్తితో గౌరవంగా చూస్తున్నారా పూజ కూలిలాగా చేయించుకుంటున్నారు చక్ర పొంగలిలో జీడిపప్పు తప్పు అయిందని తపాయిస్తున్నారు పెట్టి పైసలు వసూలు చేసుకునే బిర్సకాడికిను చూస్తున్నారు గుండీ దగ్గర నుంచి పళ్లిని తీసేయమని ఒంకరిస్తున్నారు గాడిది ఏ గౌరవ స్థానం అండి లేని సింహాసనం మీద నేను కూర్చోబెట్టామని చెప్తూ అతను మరిపు ఊరిపిగిస్తున్నారు అందరిలా స్వేచ్ఛగా ఉన్న వారి బతుకు బతకడానికి కూడా వీళ్లేదంటున్నారు కట్టు బొట్టు నిర్ణయించి దిగిస్తున్నారు అర్చకుడైనంత మాత్రమే ప్రాపంచిక సుఖాలకు ఎందుకు అరుగురు ఒక్క మాట చెప్పండి రేపు నా అర్హతను మీకుంటే రేపు మీరే అర్చకుడు అవుతారండి అప్పుడు ఈ ఆంక్షలే విధిస్తారా అర్చకుడు కూడా మీలాగే ఉప్పు కారం ఇది గ్రహించతే ఇది విదంతవాదు అర్చకుడికి ఒక నియమావళి ఉండాలి అర్చకుడి జీవితానికి నియమావళిని మీరు నిర్దేశించలేరు రెండు ఒకటే ఇది ధర్మం ఇది నీతి ధర్మం గురించి నీతి గురించి మీరు నాకు చెప్తున్నారా దేవుడి పేరుతో వ్యాపారం చేస్తూ అవినీతిని దేవుడి పేరుతో నీతిగా చలామణి చేస్తూ మీరు ధర్మం గురించి చెప్తున్నారా పండుగ రోజుల్లో ధర్మ దర్శనాలు ఎత్తేసి స్వామిని చూసినందుకు సినిమా థిలా మీరు నీతి గురించి మాట్లాడుతున్నారా మీ ధర్మాన్ని మీ నీతిని తిరస్కరిస్తున్నాను మీ తిరస్కారాన్ని తిరస్కరిస్తున్నాం మానవ మీరు చెప్పండి ధర్మం చెప్పండి నాన్న మీరు న్యాయం చెప్పండి ధర్మ సమతం కాదు అది నాన్న అవును నాయన నువ్వు ప్రియురాని కోసం ఈశ్వరుణ్ణి వదులుకుంటున్నావు నాయన తరతరాలుగా స్వామి సేవలో ఉన్న కుటుంబాన్ని నాయన మంది స్వామి సేవకు అంకితమైపోవటమే మన ధర్మం అయితే అయితే ప్రపంచంలో ఏ సుఖాలకో మనం నోచుకోలేదా ఎంత భ్రమకృతంలోనైనా అవి సుఖాలు కావురా సుఖాన్ని భ్రమింపజేసే కష్టాలు వాటన్నిటికీ దూరం చేసి తన సన్నిధిలోనే ఉంచుకునే అవకాశం మనకే కలిగించాడు స్వామి అదొక వరంధ్రాయనా నా దైవభక్తి నీకు తెలియంది కదా అర్చకుడుగా పుట్టినంత మాత్రాన్ని విరాగి అయిపోవాలా కాగలిగితే నీ అంత అదృష్టవంతుడు లేడు కాలేకపోతే నీ దురదృష్టం ప్రాపంచిక సుఖాల కోసం ధన సంపాదన కోసం తప్పుదారులు పడుతున్న అనేక మందిలో నువ్వు ఒకడవవుతావు ధర్మ మార్గంలో సంసారం చేసుకోవడం నిశ్చితమా కాదు కాదు కానీ విరాగి కాగల అవకాశాన్ని పోగొట్టుకున్న మానసికంగా ఆ పక్వత రానప్పుడు నిర్దేశిస్తే ఆ స్థితి కలుగుతుందా కలగవచ్చే మీరు చెప్తున్నది పూర్వకాలంలో సాధ్యమైంది నాన్నగారు ఈ కాలంలో లోకాన్ని చూడండి నాకు తెలుసు నాయన శివ ద్రవ్యోపర కానీ దాన్ని వాపటానికి మనం కావయ్యే కర్తనం ఒక్క విషయం చెప్పండి నాన్నగారు మన చిచ్చిన అన్యాయం చేయడం ధర్మమా నమ్ముకున్న ఆ జీవితాన్ని పరిచీయడం న్యాయమా మీరు నా స్థితిలో ఉంటే ఏం చేస్తారు ఒక అమాయకురాడి బతుకు బుగ్గి చేసి సాంప్రదాయకంగా మరో అమ్మాయిని పెళ్ళాడతారా నేనెవరినీ పెళ్ళాడను నా వివాహాన్ని పరిత్యేజించి నా చేతులతోని ఆహారాన్ని పచనం చేసి ఆ స్వామికి నివేదిస్తాను నీ మనస్థితి నాకు లేదనన్నా అదే ఈశ్వర సంకల్పం కావాలి అర్థమైందిగా దేవస్థానం యాజమాన్యం ఊరి పెద్దలు ఆఖరికి మీ నాన్న కూడా ఈ వివాహానికి అంగీకరించలేదు తెలిసిందా బాబాయ్ నువ్వునా కాదురా ఇతరులకు అపగారం కలిగించనిది మీ మనసు చెయ్యమని చెప్పింది చేసి ఇంతకు మించిన ధర్మం లేదురా ఎందరూ కాదన్నా ఎందరూ వద్దన్నా నా జీవితం ఏమైనా ఈ పెళ్లి తీసుకు తీరుతా నా మనసు నాకు చెప్తుంది నాకు ఈశ్వర ఆశీర్వచనం ఉంది ఆ పరమేశ్వరుడి మమ్మల్ని దీవిస్తాడు అష్ట దిప్పాలకులకు అందక పార్వతీదేవి ఈశ్వరుడితో మేల మాడిందట నాకు అమ్మ నాన్న ఉన్నారు అత్త మావాల్లారిత్రి పొద్దున్నే కృష్ణలో స్నానాలడి ఆ సాంబయ్య దర్శించుకుందావా తప్పకుండా అయ్యా అమ్మల ఆశీర్వాదాలు పొందుతా వాళ్ళిద్దరూ గొడలు చూసి మురిసిపోవట నాకు తెలియదు మీరెత్తర లోపలి కండానికి వీళ్ళే వాళ్ళని పిరవండి అడుగుతాం పరమేశ్వర తరతరాలుగా అత్యత కుటుంబంలో పుట్టిన నేను ప్రథమార్జున నా చేతు చేసుకునేవాడిని నాకు ఈ పర్వదేవరాడు నీ దగ్గరమే నిషేధించేవా తండ్రి ప్రవేశించడానికి లేదు లేదు మీకు దేవదర్శనార్హత లేదు మీరు భ్రస్టులైపోయారు పట్టున వీరా మీ వేరాది భక్తులో ఎవరు భక్తులో ఎవరు కాదో మీరు నిర్వహించగలరా భగవంతుణ్ణి రక్షించడానికి అర్హతలు నిర్ణయించే అధికారం మీకు ఎవరించారు మీకు ఎవరించారు వేరు మీ కంటే ఎక్కువ అనగలరు మీకంటే జాయింట్ కూడా నాకు ఎక్కువ ఉన్నారు మైన పని చేసిన ఈ కుమారయ్య ఈ కుమారయ్య దేవాలయంలో ప్రవేశించడానికి లేదు dikuli ha tau vaa astavanaa ramacharaa ramacharaa sandarbha dharpa kara karunaa kataaksha ara garaa sri ganga tripura samharaa sandarbha dharpa kara karunaa kataaksha ara garaa sri ganga tripura samharaa చిన్నప్పటి నుంచి నా స్వామి సేవ చేశాను ఆ స్వామి దర్శనం నాకెందుకు కరగదో చూస్తాను నేను మహాదేవయ్య గారు మహాదేవయ్య గారు మీరే చెప్పండి మీ కుమారుడికి చెప్పు నాన్న చెప్పు నాకు ఈశ్వర దర్శన ప్రాప్తి లేదా నేను అర్హుణ్ణి కానా నీ నోటితో నాకు వడ్డింప చేశావి ఈశ్వర స్థుతి నీ ముఖతా దానం చేశాను నా ఈశ్వరుణ్ణి మీరు చూడకూడదా నాన్న మహాదేవరాత్రి రోజున నా స్వామిని చూడకుండా నేను ఎలా ఉండగలనుకేం తెలియడం లేదు ఎవరు నాకు తెలియడం లేదు అలా పరహరీ గోడ ఉన్న భక్తుల్ని చూడు ప్రత్యేక దర్శనానికి డబ్బులు స్వామిని కన్నులాగా చూసి మొక్కలేక మనసు లేని పరమేశ్వరుల్ని ఊహించుకుని వందనాలు చేస్తున్నారు అంతేనా ఈ సీతను చూడునా సీత కూడతో ప్రథమార్జన చేస్తే కానీ స్వామి నవ్వినట్టుండటని అడగేవాడివి ఆమె ఏ పాపం చేసింది దేవుడు చూడకపోవడానికి ఆమె దగ్గర పూలు స్వామి చెవుకు పనికి వచ్చాయి ఆమె వందను స్వామికి చెప్పు చెప్పు అర్చకుడు విషయలోనుడైపోయాడు దేవుడు వ్యాపార వస్తువు అయిపోయాడు ఈ వేలాది భక్తుల కంఠాల్లో హర హర మహాదేవన్ స్వామి కోసం ఆ మనసు అడిగి చెప్పునా నాకు స్వామి దక్షిణ అర్హత ఉందా లేదా నేను అంత హాత్మ మనస్సు మేఘమైంది నా అంత హాత్మ పలకట్టు నా స్వామి చిరు ఉండటం లేదు నేనేమీ చెయ్యలేదు నేను వెళ్తున్నాను నేను వెళ్తున్నాను స్వామి నాకు కనిపించుకుంటాగిరి ప్రళయ పాండవ నుకరనందకండేయ ప్రాణ సంరక్షణ కరుణింగుమయ్యా ధైరాధ పారింగుమయ్యా పద్మంగరాజ నాగోణుట్టి అర్చననుకుంటున్నావా మహేశ్వర బయటకురా నాకు దర్శనం ఇవ్వట్రీ ఏడాది భక్తులు నీ మంగళ రూపం చూద్దాం మరి కాచుకొని ఉన్నాం కదరిరా తండ్రి కవరిరా నాకు నీ దర్శనం ఇవు మేమంతా పతితుడు మరేమంతా కనుల కంటించి కైమోట్టుల అదృష్టం మమ్మల్ని కిరుణిస్తావా మమ్మల్ని స్థానిస్తావా మమ్మల్ని ఆదుకోవా ఈశ్వరా మమ్మల్ని చేదుకోవా పరమేశ్వరా నీ భక్తులు చెంపో అనిపిస్తే తాను కుట్రా ఉతిరి వెళ్లి వాడ కష్టాలు బాగావే ఏం పాపం చేశామయ్యా ఈ పర్వదినాల కనులారా నిమివి చూసుకోలేకపోవడానికి మా అపరాధం ఏమిటి తండ్రి నేను ఈ భక్తుల కన్నీళ్లు గొడవడానికి ఆ దేవాలయ్యూహాసులో దిగిరా కైలాసం నుంచి కదడిరా సంమదీ పత జగ పితద ేశ్వరా దృదవిరా దృదవిరా ప్రణయాత్ని ప్రభా అశ్వల్యవాద విస్తారిక భరణ Steve Go, Go, Go, Go, Go, Go, Go! Go! Go, Go! నిర్వహణ శ్రీ సత్యవ శంకర సహాయకులు శ్రీ శ్రీ రామ్మోహన్ రావు శ్రీ నండూరి సుబ్బారావు ఇందులో మహదేవయ్య శ్రీ శ్రీ రామ్మోహన్ రావు శివయ్య శ్రీ ఎస్ శాస్త్రి కుమారస్వామి శ్రీ ఏ వి ఆనంద్ సీత కుమారి వివి కనకదుర్గ శ్రీరాస్వామి శ్రీ మాచినేని వెంకటేశ్వరరావు ఆఫీసర్ శ్రీ పున్నమరాజు శ్రీహరనాథ్ సుబ్బారావు శ్రీ ఏఎస్ రామచంద్రరావు గంగన్న దాత శ్రీ శంకర మంచి వెంకటస్వామి శ్రీ బి సత్యనారాయణ కుమార్ మిత్రులు శ్రీ ఎంపీ గన్నేశ్వరరావు శ్రీ నందూరి సుబ్బారావు శివరంజని శ్రీమతి ఎం నాగరత్నమ్మ సంప్రదాయ గేయగానం మల్లిక్ కుమారి శ్రీరంగం గోపాలరత్నం కుమారి దుర్గ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది